జై గురుదత్త యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నాలుగవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో అన్నాడు రామ వైరాగ్యం గురించి ఇంత గొప్పగా చెప్పాం కనుక భార్య పుత్రాదులను బుడుంగున వదిలిపెట్టేయడమే కర్తవ్యం అని సాధకుడు భావించరాదు ప్రయాణం చేసేవాడు బరువు ఎక్కువైపోయి పనికొచ్చే వస్తువులను కూడా పక్కన పారవేసి ఆ తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాడు అందువల్ల సాధకుడు తన భార్యాపుత్రాదులను తన సాధనకు అడ్డంగానే ఉన్నా వాళ్ల తనకు కొంత ప్రయోజనం లభిస్తున్నంత వరకు వాళ్లను విడిచిపెట్టకూడదు పైగా యథాశక్తి యథాకాలముర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నలభై ఎనిమిదవ సర్గ నాలుగవ శ్లోకం తన శక్తి మేరకు వాళ్లకు ఏ సమయానికి చేయాల్సిన ఉపచారాలను ఆ సమయానికి చేస్తూ ఉండాలి అలా చేస్తున్నా మనస్సుతో ఆ భోగాలను అనుభవించరాదు సంసార వ్యవహారాదులలో ఉన్నప్పుడు కూడా ఈసందులోనే ఎక్కడైనా బ్రహ్మవేత్త దొరుకుతాడా లేకపోతే సాక్షాత్తుగా ఆత్మానుసంధానమే కుదురుతుందా అని అన్వేషిస్తూ ఉండాలి ఇలా ఉండే ఉండేవాడికి క్రమంగా పరమ పదం అందుతుంది భేదభావం నశిస్తుంది స్థితప్రజ్ఞత చిక్కుతుంది ఇలాంటి పరిస్థితి రావాలంటే పరమేశ్వరుణ్ణి రాత్రింబవళ్ళు పరమ భక్తితో సేవించాలి అంటే శ్రీరాముడు మధ్యలో ఈ పరమేశ్వరుడు ఎవడండి అంటే వశిష్ఠుడన్నాడు ఆయన ఎక్కడో దూరంగా లేడు దుర్లభూ కాదు నీ ఆత్మే ఆ పరమేశ్వరుడు ప్రపంచం అంతా అతని అధీనంలోనే ఉంది నాణ్యతోస్తి ద్రష్ట ఆయన్ను మించి వేరే చూసేవాడు కాని వినేవాడు కాని ఆలోచించేవాడు కాని అనుభవించేవాడు కాని లేడు అని వేదమే స్వయంగా చెబుతోంది కదా కనుక ఆ రకమైన ఆత్మేశ్వరుణ్ణి ఆరాధించాలి అప్పుడు ఆయన అనుగ్రహించి మన దగ్గరకు ఒక దూతను పంపుతాడు శ్రీరాముడు అప్పుడు నా ఆత్మేశ్వరుడు నా దగ్గరకు దూతను పంపడం ఏమిటండి ంతకు ఎవరు ఆ దూత అంటే వశిష్ఠుడన్నాడు వివేకమే ఆ దూత ఈ దూత ద్వారానే పరమేశ్వరుడు సాధకుడికి జ్ఞానబోధ చేస్తాడు ఆ జ్ఞానం తను అతనికి అందుతాడు అలా అందే పరమేశ్వరుడి పేరు ప్రణవం ఆయన ఆకారం విరాట్ రూపం కనుక రామ సాధకుడు ఇలాంటి పరమేశ్వరుణ్ణి ఉపాసించాలి పూర్వజన్మలలో ఇష్టదేవతారాధనలు చేయగా చేయగా ఆయా దేవతల అనుగ్రహాలు కలిసి రాగా రాగా చివరికి ఒక జన్మలో ఇలా ఆత్మేశ్వరూపాసనం చేసే స్థితి లభిస్తుంది ఇది నలభై ఎనిమిదవ సరుగలో వచ్చింది ఈ ఉపాసన వల్ల వాసన రహిత స్థితి లభిస్తుంది దానివల్ల స్థిత ప్రజ్ఞత నిలదొక్కుంటుంది దానివల్ల ఆ వ్యక్తి హృదయానికి ఒక గొప్పతనము ఒక ఉదారత లభిస్తాయి దానివల్ల స్వర్గలోక సంపదలు కూడా అతనిని చలింపచేజేయాలని పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి స్థితినే వాసనాక్షయమని మనోనాశమని అమనస్కస్థితి స్థితియని అంటారు ఇది సప్తమ భూమికలో అందుతుంది ఈ భూమిక ఒకసారి అందితే ఇక చెడు పోదు దీనిని అందుకున్నవాడు నిత్యమో స్థితిలో ఉంటాడు కనుక అందరికీ ఉండే అవస్థాత్రయం వాడికి ఉండదు అలాంటి వాడు బయటివారి దృష్టిలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ తన దృష్టిలో మాత్రం సన్మాత్ర స్వరూపుడిగానే ఉంటాడు అంటే శ్రీరాముడు అడిగాడు ఇక్కడ మనస్సు కూడా లయించిపోయింది అని చెప్పడం కంటే చిద్రూపుడైన ఆత్మకే చిత్తం ఉందని దానిలో చైతన్యం సులభంగా అభివ్యక్తం అవుతుందని చెబితే బాగుంటుందేమో ఎందుకంటే అసలు చిత్తం అనేదే లేకపోతే చైతన్యం అభివ్యక్తం అయ్యేది ఎలా దానికి వశిష్ఠుడు సమాధానం చెప్పాడు జీవుడు కొంతసేపు జడస్వభావంలో ఉన్న మాట నిజమైతే ఆ దశలో చైతన్యం కప్పివేయబడిందని జీవుడికి జ్ఞానం కలిగి జడత్వం తొలగిపోయిన తర్వాత మళ్లీ చైతన్యం అభివ్యక్తం అయిందని చెప్పవచ్చు అలా అభివ్యక్తం కావడానికి చిత్తం అనేది ఒకటి అవసరం కావచ్చు కాని పరిస్థితి అలా లేదే జీవుడు యార్థ స్థితిలో ఎల్లవేళలా చిత్ స్వరూపంగానే ఉన్నాడు అందువల్ల నువ్వు అనుకున్నట్లుగా ఆత్మకే చిత్తం ఉండవలసిన అవసరం లేదు అంటే శ్రీరాముడు అడిగాడు జీవుడు ఎల్లవేళలా చిక స్వరూపిడే అయితే అందరికీ ఆ అనుభూతి ఎందుకు కలగడం లేదు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు దానిక కారణం అగ్ని దశలో జీవుడికి సంక్రమించిన చిత్తమే అది చెంచల స్వభావం కలదై పరమాత్మ స్వరూపాన్ని విడిచిపెట్టి ఇతర విషయాల మీద లగ్నం కావడం జీవుడికి ఆ అనుభూతి లభించడం లేదు అందుకనే శాస్త్రోపదేశాలన్నీ మళ్లీ అలాంటి అనుభూతిని పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి దానికోసం ఆ శాస్త్రాలు ఒక అభ్యాసక్రమాన్ని నిర్దేశించాయి జీవుడి యొక్క వాసనా సమూహం మనస్సుగా రూపొంది వాడికి రాగద్వేషాలు అంటకట్టి తత్ఫలితంగా వాడిని పైలోకాలకు కిందిలోకాలకు తిప్పుతూ ఉంటుంది కనుక ఈ వాసనా పంజరాన్ని జీవుడి యొక్క ఆతివాహిక దేహం అనవచ్చు అత వహను అనగా మేద వేసుకుని తిప్పడం ఆ పని చేసేది ఆతివాహిక మొదట ఈ ఆతివాహిక దేహాన్ని గుర్తించాలి ఇది జీవుడికి శరీరంగా ఉంటోందని అతివహనం చేస్తోందని గుర్తించాలి ఆ గుర్తింపు వల్ల దీని యొక్క అసత్యత్వం బయటపడుతుంది అప్పుడు దానిని మెల్లగా బ్రహ్మత్వంలోకి తీసుకురావాలి ఈ ప్రక్రియలో తత్వమసి మొదలైన మహావాక్యాలను అనుసంధానం చెయ్యాలి దీనికోసం సాధకుడు విశ్వజిత్ యాగం చెయ్యాలి అంటే శ్రీరాముడు అడిగాడు అదేమిటి విశ్వజిత్ అనేది రాజులు చేసే యాగం కదా దిగ్విజయం చేసి ఇతర రాజులనందరూ ఓడించిన చక్రవర్తి తాను సంపాదించిన సంపదలన్నింటినీ కలిపి కట్టుబట్టలతో సహా నిలుగుదోపిడీగా రుత్విక్కులకు దక్షిణగా ఇచ్చేసి తాను ఏమీ లేని పేదవాడిగా మిగిలిపోయే యాగాన్ని విశ్వజిత్ యాగం అంటున్నారు ఇలాంటి మహా మహాయాగాన్ని సామాన్య సాధకులు ఎలా చేయగలరు అంటే వశిష్ఠుడన్నాడు ఎందుకు చేయలేడయ్యా ప్రతి జీవుడు తనకు చేతనైనంత వరకు నాలుగు దిక్కులకు ప్రసరించి మనోరాజ్యాన్ని సంపాదించుకుంటూనే ఉన్నాడు జ్ఞానవాస్థో విగద్జిత్యక్షిణ నిర్వాణ ప్రకరణం ఉత్తరాధం నలభై తొమ్మిదవ సర్గ నలభై రెండవ శ్లోకం ఇప్పుడు జ్ఞానవంతుడై జ్ఞానయజ్ఞాన్ని ఆశ్రయించి ధ్యానం అనే ఊప స్తంభాన్ని పాతి ఈ జగత్తు మొత్తాన్ని తత్వజ్ఞానంతో గెలిచి సర్వత్యాగమే దక్షిణాస్వరూపంగా గల విశ్వజిత్ యాగాన్ని ఏ జీవి అయినా ఆచరించవచ్చు యజ్ఞదీక్షలో యజ్ఞాంగంగా ఒక స్తంభాన్ని పాతుతరు దానిపేరే యూపస్తంభం కనుక ప్రతీ సాధకుడు జ్ఞానబలంతో విశ్వజిత్ యాగం చేయాలి ఇలాంటి మహత్వం వాసనారహితులైన మహనీయులకు అనాయాసంగా సిద్ధిస్తుంది రామ వాసనల దృఢత్వ శిథిలత్వాలలో ఉండే వైచిత్ర్యాన్ని బట్టి సృష్టిలోని జీవులను ఏడు రకాలుగా విభజన చెయ్యొచ్చు ఆ భేదాలను వివరిస్తాను విను ఒకటి స్వప్న జాగరులు ఒకనొక గతకల్పంలో ఒకనొక లోకంలో ఒకనొక చోట కొందరు జీవులు జీవించి ఉండి అప్పటి నిద్రా సమయంలో కలలు కంటూ ఉంటారు వాళ్ల కలలో ఇప్పటి ఈ ప్రపంచమంతా కనిపిస్తూ ఉంటుంది వీరే స్వప్న జాగర జీవులు అంటే అప్పుడు నిద్రిస్తున్న ఆ జీవులు ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మననందరినీ కలలో చూస్తున్నారు మనం వాళ్లకు స్వప్న మానవులం మాయాశబల బ్రహ్మ సర్వగతుడు కనక ప్రతీదీ ప్రతిచోట ఉండవచ్చు అందువల్ల స్వప్నం ఎప్పటితో గత కల్పంలోనిదైనా ఇప్పటి ఈ జీవులు స్వప్న జీవులు కావచ్చును అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవా అదెలా కుదురుతుంది ఆ కల్పంలో కలగన్న జీవులు అప్పటి ఆ కలలో మనలను చూసి ఉంటే ఉండవచ్చు కాని వాళ్ళు ఆ కల్పంతో పాటే నశించిపోయారు కదా ఇప్పుడు వాళ్ళు లేరు కదా ఒకవేళ వాడిప్పుడు మళ్లీ పుట్టి మళ్లీ వారు మననను కలలో చూస్తున్నారు అనుకున్నా వాళ్లకు మెలుక్క వచ్చాక ఆనాటి పాత జాగ్రత్ ప్రపంచం చూడడం అసాధ్యం అటువంటప్పుడు వాళ్లే వీళ్ళు అనడం కూడా అసాధ్యం కనుక మీరు చెప్పేది ఎలా సంభవిస్తుంది అంటే వశిష్ఠుడన్నాడు రామా ఆ గత కల్ప కల్పజీవులకు తత్వజ్ఞానం కలిగి ముక్తి కలిగిందనుకో అప్పుడు నీ ప్రశ్నకు అవకాశమే లేదు తత్వజ్ఞానం కలగలేదనుకో వాళ్లు కల్పాంతంలో ఆ దేహాన్ని వదిలేసి అప్పటి వాసనల బలంతో ఈ కల్పంలో మరో దేహాన్ని కల్పించుకుంటారు వాసనల అతనే మళ్ళీ అలాంటి స్వప్నాలనే పొందుతారు ఉత్పత్తి ప్రకరణంలో ఐందవపాఖ్యానం అని నీకు ఒక కథ చెప్పాను అందులోని ఐందవులు పది మంది పది సంకల్ప ప్రపంచాలను సృష్టి చేసుకోలేదా ఆ సృష్టి వాళ్లు ఎలా చేయగలిగారు వాళ్ల వాసనా బలంచేత చేయగలిగారు కనుక వాసనలనేవి బలంగా ఉంటే ఏ సృష్టి జరుగవచ్చు అందుకనే ఇందాక నేను సర్వం సర్వత్ర విద్యతే యాభైవ శర్గ తొమ్మిదవ శ్లోకం అన్నీ అన్ని చోట్లా ఉన్నాయి అన్నాను ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే ఐందవుల లాంటి వాళ్లే స్వప్న జాగర జీవులు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడ మహర్షి స్వప్నం అనే పదాన్ని మామూలు స్వప్నం అనే అర్థంలో కాకుండా ఐందవులు చేసిన ప్రపంచ కల్పనల వంటి కల్పన అనే అర్థంలో వాడుతున్నాడు అని మనం గ్రహించాలి ఇక రెండవ రకం సంకల్ప జాగరులు గత కల్పనలో కొందరు జీవులు అసలు స్వప్నాలే లేకుండా ఎల్లప్పుడూ జాగర సంకల్పాలకే అధీనులై మనోరాజ్యానికి వశమైపోయి ధ్యానం నుంచి జారిపోయి ఆ సంకల్పం మీదే అభిమానాన్ని పెంచుకుని ఆ సంకల్పంతోనే రాలిపోయి మళ్లీ జన్మ ఎత్తుతారు వారికి ఈ దేహంలో మేము సంకల్ప అనే జ్ఞానం ఉంటుంది వాళ్లే సంకల్ప జాగర జీవులు ఉదాహరణ నిర్వాణ ప్రకరణ పూర్వార్ధంలో చెప్పిన జీవటోపాఖ్యానంలోని యతీశ్వరుడు వంటి వాళ్ళు ఇక మూడు కేవల జాగర జీవులు ఈ కల్పంలో ఈ బ్రహ్మదేవుడి యొక్క సృష్టి సంకల్పలోంచి మొదటిగా అవతరించి ఎక్కడ శరీరధారులై ఇక్కడ స్వప్న శూన్యులై ఉండేవారు కేవల జాగరీవులు ఉదాహరణ ఏముటది స్థితి ప్రకరణంలో చెప్పిన దామ వ్యాల కటుల వంటివారు నాలుగు చిర జాగరులు మీద మీద జన్మ పరంపరలను పొందుతూ జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడింటిలోను సంచరిస్తూ ఉండేవారు చిర జాగర జాగరజీవులు ఐదు జాగరులు చిర జాగరులలో కొందరు పాపబలం వల్ల వృక్షాది స్థావర జన్మలను పొందుతారు వాళ్లకు సంకల్పాత్మకమైన స్వప్నమే ఉండదు మామూలు లోకసిద్ధమైన స్వప్నమే ఉంటుంది కాని అది కూడా సుఖదునుభవ రూపమైనదే కనుక జాగ్రద్దశతో సమానమే అందువల్ల వాళ్ళు ఎప్పుడు చూసినా రకరకాల జాగ్రద్ దశలలోనే జీవిస్తూ ఉంటారు అలాంటి వారే ఘన జాగరులు ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడ మహర్షి జాగ్రత్సు ఘనతాం శ్లోకంలో అన్నాడు అంటే రకరకాల జాగ్రత్త దశలలో ఘనత్వాన్ని పొందారు అని అర్థం దీనిని బట్టే వృక్షాది స్థావర పదార్థాలకు కూడా లోకసిద్ధమైన స్వప్నాలు ఉంటాయని ఆ స్వప్నాలలో వాటికి తాము మనుష్యాది స్వరూపాలను పొందినట్లుగా అనుభూతి కలిగే అవకాశం ఉందని మహర్షి యొక్క అభిప్రాయం అని మనం గ్రహించారు ఇప్పటి వరకు చెప్పిన ఐదు రకాల వారు బద్దజీవులలో రకాలే ఇక ముక్తజీవులలో రకాలను ప్రస్తావించబోతున్నారు ఆరు జాగ్రత్త స్వప్నులు చిర జాగర జీవులలో శాస్త్రాభ్యాసం వల్ల సత్సాంగత్యం వల్లను తత్వజ్ఞానం పొంది జాగ్రద్దశను కూడా స్వప్నతుల్యంగా ఎవరు గ్రహించగలుగుతున్నారో వారు స్వప్న జీవులు వీరు సామాన్యంగా నాలుగు ఐదు ఆరు యోగ భూమికులలో ఉంటూ ఉంటారు ఏడు క్షీణజాగరకులు తత్వజ్ఞానం ప్రబలమై అవస్థాత్రయాన్ని దాటిపోయి పరమపదంలో విశ్రాంతి చెందినవారే క్షీణజాగరులు వీరు సప్తమయోగ భూమికకు చెందినవారు రామ సముద్రంలోని నీరే సాంద్రతాభేదాన్ని బట్టి సప్త వ్యవహారాన్ని పొందినట్టుగా జీవులలో ఉండే గుణభేదాన్ని బట్టి వారిని ఏడు విధాలుగా విశ్లేషించి చూపిస్తున్నాను ఈ విశ్లేషణ అంతా ఎందుకంటే వాసనల వైచిత్రం ఎలా మెలికలు తిరుగుతూ ఉంటుందో తెలియడం కోసమే నీవి రహస్యాన్ని గ్రహించి వాసనాతీతుడవై శూన్యత్వ అశూన్యత్వాలను ఏకత్వద్విత్వాలను అతిక్రమించి తత్వస్వరూపుడివి ఈ విషయం వచ్చింది యాభయవ సరుకులు శ్రీరాముడు ఇది విని వశిష్ఠమహర్షిని అడుగుతున్నాడు గురుదేవ కొందరు జీవులు ఈ కల్పనలో ఈ బ్రహ్మదేవుడి నుండి మొదటిగా అవతరించి శరీరధారులే ఈ జన్మలో స్వప్న ఉంటారని వారే కేవల జాగరులని మీరు చెప్తున్నారు అసలు ఇలాంటి వాళ్ళు ఎలా జన్మిస్తారు ఆ పరబ్రహ్మేమో నిర్మలాకాశం వంటివి జీవులేమో చెట్ల వంటివారు వట్టి ఆకాశంలోంచి చెట్లు పుట్టుకొస్తాయా ఒకవేళ కామకర్మ వాసనల వల్ల ఈ జీవులు పుట్టారు అని మీరు అంటారేమో కామకర్మ వాసనలనేవి బ్రహ్మకు జీవభావం కలిగిన తరువాత అంటుకునే లక్షణాలు కాని ముందే ఉండే లక్షణాలు కాదు కనక కేవల జాగరులు ఏర్పడడానికి కారణం ఏమిటి దానికి వశిష్ఠుడిలా సమాధానం చెప్పాడు రామ నీ వాక్యాలు మారాయి కాని ప్రశ్నపాతదే పుట్టాడు అని చెబుతున్నా కేవల జాగర జీవుడు నిజంగా సత్యపదార్థం అయితే అప్పుడు వాడికి ఆకాశతుల్యమైన పరబ్రహ్మ కంటే భిన్నమైన మరో కారణం కావలసి వచ్చి ఉండేది కాని సత్యం అలా లేదు ఈ విషయాన్నే మేము ఉపదేశించదలుచుకున్నాం దానికి ఉపాయం ఏమిటి ఒకటే ఉపాయం ఏమీ లేని ఈ బ్రహ్మకే జీవశాల ఆకారాన్ని వాటి అర్థాల ఆకారాన్ని ముందు కల్పించి ఆ తరువాత యుక్తుల ద్వారా ఇది అసంభవం కనుక జీవుడికి జగత్తుకీ కూడా అసలు ఉత్పత్తే లేదు అని నిరూపించాలి అంతకన్నా వేరే మార్గం లేదు అందుకోసమే మేము ఈ రకమైన కల్పన చేస్తున్నాం అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవ మీది చెప్పింది నిజమైనా లోకంలో శరీరాలు కనిపిస్తున్నాయి మోహం కనిపిస్తోంది మనోబుద్ధులతో సహా ఈ శరీరాదులను నిర్మించే కర్త ఒకడు ఉండాలి ఈ ఇంద్రియాల సహాయంతో రాగద్వేషాది బంధనాల ద్వారా ఆ జీవిని మోహపెట్టే సమ్మోహనకర్త ఒకడు ఉండి ఉండాలి కర్త లేనిదే ఏ పని జరగదు కదా దీనిని బట్టి మూల పరబ్రహ్మ కంటే భిన్నంగా వ్యామోహుడొకడు వ్యామోహకుడు మరొకడు ఉండి ఉండాలి వ్యామోహ్యుడు అంటే వ్యామోహ పెట్టబడేవాడు అంటే జీవుడు వ్యామోహకుడు అంటే వ్యామోహం పెట్టేవాడు అంటే ఈశ్వరుడు వీరిద్దరూ బ్రహ్మ భిన్నంగా ఉండి ఉండాలి మీరు బ్రహ్మ భిన్నంగా ఏది లేదు అంటారేమి అంటే వశిష్ఠుడు అన్నాడు శృతి ఏమిటి చెబుతోంది వచారం వికారో నాధేయం ఛాందోగ్యం ఆరో అధ్యాయంలో మార్పు అనేది వట్టి మాట మాత్రమే కొత్త పేరు మాత్రమే అని చెబుతోంది ఇందాక నువ్వు చెప్పిన యుక్తి ప్రకారం కారణం లేనిదే కార్యం పుట్టడానికి వీలు లేదు ఆకాశంలోంచి చెట్టు పుట్టదు అలాగే శుద్ధ పర బ్రహ్మంలోంచి జీవుడు కాని ఈశ్వరుడు కాని పుట్టే అవకాశం లేదు కనుక శృతి వల్ల యుక్తి ఏమి తేలుతోంది అంటే శరీరాదుల కర్తృత్వం కాని వ్యామోహ్య వ్యామోహక భావం కాని సత్యం కావు అని తేలుతోంది శృతియుక్తులు ఇలా ఘోషిస్తుంటే నువ్వు వేరే కర్త ఉంటాడు అంటావేమిటి రజ్జుస్థానంలో కనిపించే సర్పాన్ని సమర్థించడానికి ఒక సృష్టికర్తను వెతుక్కుని తీసుకురావటం అలాగే ఈ ప్రపంచాన్ని జీవులను వీరి ఉత్పత్తిని నిర్వహించేందుకు మరొక కర్తను వెతుక్కురావలసిన పని లేదు కూటస్థ పరబ్రహ్మే వివర్త రూపంతో దీనిని నిర్వహించగలడు కూటస్థము అంటే మార్పు లేకుండా మూలభూతమై ఉన్నది ఈ జగత్తు విషయంలో నువ్వు గ్రహించవలసింది ఏమిటి అంటే పరబ్రహ్మ దృష్టిలో అసలు అది పుట్టనే లేదు జీవాత్మ దృష్టిలో ఇది అసత్యమైన జన్మ అదే జీవాత్మకు జ్ఞానం కలిగితే ఆ తరువాత దీనికి ఆకారమే లేదు ఇది యాభై ఒకటవ సరుకులో వచ్చింది అప్పుడు శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నాడు గురుదేవ కూటస్థ పరబ్రహ్మమే జగత్తుగా కనిపిస్తున్నది అని మీరు అంటున్నారు అది ఆ విధంగా కనిపించే క్రమాన్ని మరోసారి వినిపించండి దాని వల్ల నా భేదబుద్ది బాగా నివర్తిస్తు వశిష్ఠు సమాధానం చెప్పాడు రామ అలా అయితే కాసేపు కనిపించే ఈ ప్రపంచం అంత సత్యం అనుకుని నేను చెప్పేది విను మధ్యలో అదెలా ఇదెలా అని అడ్డం పడబోకు మేము చెప్పేది పూర్తయితే ఈ ప్రపంచం అసత్యం అనే మాట నీకే తెలుస్తుంది ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మలోంచి వివర్తంగా వచ్చింది అని మేము అంటున్నాం దీనిని దృష్టివాదం అంటారు కొందరు మా వాదంలో కొంత భాగాన్ని మాత్రమే స్వీకరించి పరబ్రహ్మే జగత్తుగా కనిపిస్తోంది కనుక చెట్టన్న కొమ్మలన్న ఒక్కటే అన్న విధంగా జగత్త అంటున్నారు బంగారు ముద్దలోంచి రూపాయి బిళ్ళలు తయారు చేశారు అప్పుడు రూపాయి బిళ్ళలు అన్ని బంగారమే అనడం సముచితమే కాని బంగారు ముద్దే అనడం సముచితం కాదు అనేక తర్కవాదాలు ఈ ఔచిత్య అనౌచిత్యాలను పట్టించుకోకుండానే సాగిపోతూ ఉంటాయి అలాంటి వితండవాదాల జోలికి మనం పోవద్దు ప్రపంచంలోని పదార్థాలన్నింటిలోనూ జడ స్వభావం కొంత చైతన్య స్వభావం కొంత కనిపిస్తోంది అందులో జడ స్వభావం కాలక్రమంలో మార్పుకు నాశనానికి లోను చైతన్య స్వభావానికి ఏ రకమైన మార్పు కనిపించడం లేదు కనుక చివరికి మిగిలేది అద్వితీయ పరబ్రహ్మమే అని తేల్తోంది దీనినే మళ్లీ వివరిస్తాను విను మహాకల్పాంతంలో ప్రళయకాలంలో మనోబుద్ధికర్మలతో సహా ఈశ్వరుడితో సహ దృశ్య ప్రపంచం అంతా నశించిపోగా ఆ దశలో కాలము ఆకాశము కూడా అంతరించిపోతాయి అప్పుడు కూటస్థ పరబ్రహ్మ మాత్రమే మిగులుతుంది అది కాలమూ కాదు ఆకాశము కాదు పంచభూతాలూ కాదు మరి కాదు అది నిర్వచనాలకు అందదు అది ఆత్మ జ్ఞానుల అనుభవానికి మాత్రమే అందుతుంది మిగిలినవారంతా దానిని వేదవాక్యాల ఆధారంతో వర్ణించవలసిందే ఇలాంటి ఈ పరబ్రహ్మలోనే దేశకాల పంచభూత పదార్థాలు అన్ని అంతర్లీనంగా వాసనారూపంగా ఉన్నాయి కొయ్య స్తంభంలో రకరకాల బొమ్మలు అంతర్లీనంగా పోగా శిల్పి ఉలితో చెక్కినప్పుడు వాటిలో కొన్ని బయటపడుతూ ఉంటాయి ఆ బయటపడ్డ బొమ్మలకు స్తంభం కంటే వేరే అస్తిత్వం లేదు పరిశీలించి చూస్తే బొమ్మలు వేరుగా ఉన్నాయి అనుకోవడం ఒక భ్రాంతి మాత్రమే ఇలా భ్రాంతిజన్యమైన బొమ్మలు ఎన్ని కనిపించినా స్తంభం స్తంభమే అలాగే ఎన్ని ప్రపంచాలు కనిపించినా ఆ పరబ్రహ్మ సంగరహితమే అజరామరమే ఈ విషయం యాభై సర్గులో వచ్చింది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇప్పటికి ఈ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో యాభై రెండు సర్గలు పూర్తి అయ్యాయి పూర్వార్థం చివరిలో శ్రీరాముడికి సమాధి సిద్ధించిందని దానిని చెడగొట్టమని విశ్వామిత్రాదులు కోరారని చెప్పడం వల్ల దీని ఔచిత్యమేమిటి అనే చర్చతోనే ఉత్తరార్థం ప్రారంభమైంది అందువల్లే ఆ చర్చ ప్రధానంగా సాధనా మార్గాల మీద సాధనా సోపానాల మీద చివరకు సాధకుల వర్గీకరణ మీద క్రమంగా సాగింది ఈ వరసలోనే విద్యాధరోపాఖ్యానము మంకీ ఉపాఖ్యానము అనే చిన్న కథలు కూడా వచ్చాయి మనం గమనించవలసిన ప్రత్యేకాంశం ఏమిటంటే ఈ ప్రకరణంలో వశిష్ట మహర్షి సమాధానాలన్నీ సర్వమూ చైతన్యమయమే అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి నిజానికి ఆయన దృష్టిలో ఇదే ప్రధాన అంశం చతుర్భూతాలే కాక కాలమూ ఆకాశము కూడా చైతన్యస్వరూపాలే అని నిరూపించడం కోసం పాషాణోపాఖ్యానం అనే చిన్న కథను సుమారు నలభై సర్గలకు సాగదీసి చెప్పబోతున్నాడు యాభై ఆరవ సర్గలో ప్రారంభం కాబోయే ఈ పాషాణోపాఖ్యానానికి పీఠికగా రాబోయే మూడు సర్గలను ఆయన రూపొందించుకుంటున్నాడు అందుకే యాభై సర్గ ప్రారంభంలో శ్రీరాముడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు ఈ విషయాలను గమనించుకుంటూ మనం ఇక యాభై మూడవ సర్గలోకి ప్రవేశిద్దాం శ్రీరాముడు వశిష్ట మహాషిని అడిగాడు గురుదేవ చేత్య పదార్థాలలో అంటే స్మృతికి విషయమైన దృశ్య పదార్థాలలో ఒక చేత్యత్వం ఉంది కాలంలో కాలత్వం ఉంది ఆకాశంలో ఆకాశత్వం ఉంది జడంలో జడత్వం ఉంది సహజ సిద్ధమైన చలనం గుండి కూడా జడమే అయిన వాయువులో వాయుత్వం ఉంది ఇక కాలాన్ని విశ్లేషిస్తే భూతాభవిష్యత్తులు ఆధారం లేనివై తెగిపోగా వర్తమానం ఒకటి సారవంతమై నిలబడుతోంది ఈ వర్తమాన కాలానికి ఒక ఆకారము లేదు ఒక స్పందన లేదు ఇవి లేవు అనడానికి లేదు దీనిలో వర్తమానత్వం ఉంది ఆకారం పదార్థాలలో మూర్తత్వం ఉంది ఆ పదార్థాలలో భిన్నత్వం ఉంది భిన్నత్వం లేని ఆకాశాది పదార్థాలలో అనంతత్వం ఉంది ఆకాశాలు అదృశ్య పదార్థాలు మిగిలిన పదార్థాలలో దృశ్యత్వం ఉంది వీటిల్లో కొన్నిటికీ సృష్టి అంటే పుట్టుక కనిపిస్తోంది ఆ సృష్టిలో సృష్టిత్వం ఉంది చేత్యత్వం దగ్గర నుంచి సృష్టిత్వం దాకా ఉన్న ఈ లక్షణాలు ఏమిటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి వశిష్ఠుడు శ్రీరామచంద్రుడి ప్రశ్న విని అంటున్నాడు రామ నువ్వడిగిన వాటన్నిటి స్వరూపము ఒక్కటే అదే మహాచిదాకాశం మహాప్రళయకాలంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా లయించిపోయినప్పుడు నామరూపేదాలన్నీ లయించిపోగా పరిశుద్ధమైన చిదాత్మ ఒక్కటే మిగిలి ఉంటుంది అంటే శ్రీరాముడు అడిగాడు అలాంటి ప్రళయ సమయంలో ఆ చిదాత్మ కూడా లయించిపోయింది అందాము నష్టమేమిటి అంటే వశిష్ఠుడన్నాడు అలా అంటే మళ్లీ సృష్టి వచ్చేందుకు అవకాశం లేదు కాని మళ్లీ సృష్టి కనిపిస్తోంది అందువల్ల శుద్ధ చిదాత్మ లయించింది అనడానికి వీలు లేదు దానిలో కర్మవాసనలనే మాలిన్యం కలిసినప్పుడు అది ఉన్నది అని తెలుస్తుంది మిగిలినప్పుడు అంటే ఆ కర్మవాసనలు దానిని నుండి పూర్తిగా తొలగిపోయినప్పుడు అది ఉన్నది అనే మాటకు చోటు లేదు అంటే శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు ఉన్నది అనే మాటకు చోటు లేనప్పుడు లేదు అని అందాం అంటే వశిష్ఠుడన్నాడు అలా అనడానికి వీలు లేదు ఎందుకంటే ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు అని పిల్లవాడికి చూపించవలసి వచ్చినప్పుడు అది ఆ చెట్టు కొమ్మ మీద నుంచి చూడరా అని మనం చూపిస్తాం అప్పుడు పిల్లవాడు మొదట చెట్టు కొమ్మను చూసి ఆ తరువాత చంద్రుణ్ణి తక్షణమే చూస్తాడు చూస్తాడు అంటే ఏమిటి చూసేవాడి అంతఃకరణంలో ఉండే చైతన్యం అంటే ప్రమాతృ చైతన్యం కంటి ద్వారా కొమ్మ మీదకి కొమ్మ మీద నిండి చెట్టు మీదకి ప్రసరించింది ఇప్పుడు ఈ చైతన్యానికి మొదట్లో కొమ్మ చివర్లో చంద్రబింబము విషయంగా ఉన్నాయి కొమ్మకి చంద్రుడికి మధ్యలో ఇన్ని వేల మైళ్ల పొడవులో ఆ చైతన్యానికి ఏది ఆధారం లేదు అందుచేత అది అక్కడ ఉంది అనేందుకు వీలు లేదు అంత మాత్రం చేత అక్కడ చైతన్యం లేదు అని చెప్పగలవా ఒక యోగి అర్ధరాత్రిదాకా నిద్రపోయి నిద్రమత్తు తగ్గగానే లేచి కూర్చుని సమాధిలోకి వెడుతున్నాడు అలాంటి యోగులకు విషయ స్పర్శలేని నిర్విషయ చిదాత్మ అనుభవంలోకి కనిపిస్తోంది వాళ్ల అనుభవాన్ని కాదనగలమా లోకంలో రకరకాల మొక్కలు మొలుస్తున్నాయి అవి మొలిచే ప్రతిచోట చైతన్యం రకరకాలుగా వ్యక్తం అవుతోంది కానీ అన్ని చోట్ల ఉండే చైతన్యము ఒకటే దీనిని బట్టి వీటన్నిటికీ మూలమైన సత్తా సామాన్యం ఒకటి ఉన్నది అని ఒప్పుకోకుండా ఉండగలవా ఉపశమ ప్రకరణంలో యాభై సర్గ ప్రాంతంలో సత్తాసామాన్యం యొక్క వివరణ ఇంతకు మునుకు వచ్చింది అది మనం జప్తిలోకి తెచ్చుకోవచ్చు శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ శూన్యంలోంచే ఇవన్నీ వచ్చాయి అని ఎందుకు అనుకోకూడదు అంటే వశిష్ఠుడన్నాడు అంటే శూన్యం జగత్ కారణం అవుతుందేమోనని ఆలోచిస్తున్నావు శూన్యానికి కాల విభాగమే లేదు అందుచేత శూన్యంలోంచి ఇప్పుడు ఈ పదార్థమే పుట్టాలి అనే నియమం కుదరదు అందువల్ల ప్రతిచోట ప్రతి పదార్థము పుడుతూనే ఉండవలసి వస్తుంది అంటే శ్రీరాముడన్నాడు మీరు చెప్పే పరబ్రహ్మ కూడా అటువంటిదే కదా అందుచేత అక్కడ కూడా ప్రతి ప్రతిచోటా ప్రతిది పుట్టాలి కదా అంటే వశిష్ఠుడన్నాడు పుట్టాలి పుట్టాలి అంటే రెండే విధానాలు ఉన్నాయి ఒకటి పరిణామ విధానం రెండవది వివర్త విధానం బ్రాహ్మ అమూర్తం కనుక దానిలోంచి మూర్త పదార్థాల సృష్టి పరిణామ ప్రక్రియలో జరిగే అవకాశం లేదు అందువల్లే మేము వివర్త ప్రక్రియలో సృష్టి జరిగింది అంటును. అంటే శ్రీరాముడు అన్నాడు శూన్యంలోంచి వివర్త ప్రక్రియ జరిగింది అని అనకూడద అంటే వశిష్ఠుడు అన్నాడు వివర్త ప్రక్రియ భ్రాంతి మీద ఆధారపడి ఉంది భ్రాంతి కలగాలంటే ఒక సత్య పదార్థం ఆధారంగా ఉండాలి కేవలం శూన్యం మీద భ్రాంతి కలగడం లోకానుభవంలో ఎక్కడా లేదు కనుక వరబ్రహ్మ మీదే వివర్త ప్రక్రియ జరిగింది అని చెప్పక తప్పదు అందుకే నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ మహాచిదాకాశమే సమాధానం అని అన్నాను विषया अनेक रिचोट तदेम अवाह्यत्मा ब्रह्म अटे अदे ब्रह्म दाणमू ले दा की वेपला लेपला मरो अट्ठ अचे जीवात्म आरोपयजुर्वेद शांति पाठ पणमे कर्वप्रपंचमू पणमे పరిపూర్ణంలో పరిపూర్ణమైనదే వ్యక్తం అవుతోంది అలాంటి పరిపూర్ణంలోంచి పరిపూర్ణాన్ని తీసివేస్తే పరిపూర్ణమే మిగులుతున్నది అన్నది ఈ విషయం యాభై సర్గలో వచ్చింది అందుకనే జగత్తు అనే పదార్థం వేరుగా లేదని ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే అని మేము చెబుతున్నాం నిద్రపోయే ముందు నీవు ఉన్నావు నీకు నిద్ర పట్టింది కల వచ్చింది కలలో మరొక నువ్వు తయారు అయ్యావు అంటే నీలోంచి నువ్వే విడిపడ్డావు ఇది సంభవమా కాదు కాని అసంభవమైనది సంభవించింది దేనివల్ల నిద్ర అనే ఆవరణ వల్ల ఎప్పుడైతే నిద్ర వల్ల నీలోంచి నువ్వు విడిపడ్డావో విడిపడ్డ నీ చుట్టూ ఒక ప్రపంచం ఏర్పడింది అదే స్వప్న ప్రపంచం అది ఎక్కడి నుండి వచ్చింది నీలోంచే వచ్చింది అంటే నీ యొక్క రూపాంతరమే అలా అయితే స్వప్న జీవుడుగా ఉన్న నీకు ఆ స్వప్న ప్రపంచానికి భేదేమిటి ఏమి లేదు అయినా ఆ స్వప్న స్వప్నజీవుడు నేను వేరు నా ఉన్న ప్రపంచం వేరు అంటున్నాడు అది ఎలా సత్యం కాదో అలాగే జాగ్రత్త దశలో కూడా నేను వేరు నా చుట్టూతావున్న ప్రపంచం వేరు అనే భావం సత్యం కాదు స్వప్నానికి ముందర స్వప్న ప్రపంచంతో సంబంధం లేని నువ్వు శుద్ధంగా ఎలా ఉన్నావో అలాగే ఈ జాగ్రత్ ప్రపంచ సృష్టికి పూర్వం ఈ ప్రపంచంతో సంబంధం లేని నిష్ప్రపంచ పరబ్రహ్మ విశుద్ధంగా ఉంది అదే అవిద్యావరణ వల్ల జీవుడుగానూ అందువల్ల పరమార్థ దశలో బ్రహ్మకు జీవుడికి జగత్తుకు భేదమే లేదు అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవ శుద్ధ చైతన్యమే జగత్పదార్థంగా కనిపిస్తుందని ఎందుకనాలి పుట్టపోయే చెట్టు విత్తులో ముందే సూక్ష్మరూపంలో ఉన్నట్లుగా పరబ్రహ్మ అనే విత్తులో జగత్తు ముందే దాగి ఉందని ఆ తరువాత మర్రి చెట్టులాగా వ్యక్తమైందని ఎందుకు అనుకోకూడదు అంటే వశిష్ఠుడన్నాడు విత్తు ఎంత చిన్నదైనా దానికి ఆకారం ఉంది దానిలో సూక్ష్మంగా దాగి ఉన్న మర్రి భూమి అణువులు నీటి అణువులు మొదలైన బాహ్య సహకారాది కారణాల సహాయం కలిసి వచ్చినప్పుడు వ్యక్తం అవుతోంది పరబ్రహ్మ విషయంలో దానికి విత్తు వంటి ఆకారము లేదు దానికంటే భిన్నంగా వేరే సహకార సామగ్రి లేదు కనుక నువ్వు చెప్పిన మాట కుదరదు అంటే శ్రీరాముడు అడిగాడు వేదంలో బ్రహ్మను గురించి చెబుతూ మార్గము విస్తృతము పాతది అని ఒకచోట అణువులన్నిటికన్నా చిన్న అణువు అని మరోచోట ఉంది కనుక బ్రహ్మకు అణువు వంటి ఆకారం ఉంది అని ఒప్పుకోవాలి ఇక సహకారి సామగ్రి అంటారా అది ప్రపంచ ప్రపంచృక్షాన్ని పుట్టించగల విచిత్ర శక్తి పరబ్రహ్మమనే అణువు యొక్క గర్భంలో ఉందని ఎందుకు అనుకోకూడదు అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు నువ్వు చెప్పిన వేదవాక్యాలలో అణుహు అన్న చోట వితతహ విస్తృతమైనది అని కూడా ఉంది అలాగే మహతో మహియాన్ పెద్దవాటన్నిటికంటే కూడా పెద్దది అని కూడా ఉన్నది కాబట్టి బ్రహ్మకు అణువంటి ఆకారం ఉంది అని చెప్పరాదు ఒకవేళ నువ్వు అలా కల్పన చేయ దాని కడుపులో మహాప్రపంచం అంతా దాగి ఉంది అని అనడం ఆవగింజలో మేరుపర్వతం ఉన్నది అన్నట్లుగా ఉంటుంది ఇది యుక్తి యుక్తం కాదు దీనికి వేరే ప్రమాణము లేదు కనుక పరాబ్రహ్మలోంచి ఈ ప్రపంచం వృక్షంలాగా పరిణామక్రమంలో జన్మించిందని చెప్పడం సాధ్యం కాదు అందుచేత వివర్త విధానంలో జన్మించిందనే చెప్పాలి అలా చెబితే ఈ ప్రపంచమనేది సన్మాత్రమే తప్ప మరొకటి కాదు అని అంగీకరించినట్లే మేము ఆ మాటే చెబుతున్నాం ఈ విషయం యాభై నాలుగవ సర్కలో వచ్చింది వశిష్ఠుడంటున్నాడు రామ నేను చెప్పిన దానికి సారాంశం ఏమిటి అంటే శుద్ధ చైతన్యమే అవిద్య వల్ల అన్య భావన చేస్తే తనను తానే తనకంటే భిన్నంగా చూసుకుంటుంది అలా ఉండే దశలో మళ్లీ తనను తానే భావన చేసుకుంటే భిన్నత్వం పోయి తనే మిగిలిపోతుంది అదే ముక్తి ఈ విషయం యాభై ఐదవ వచ్చింది రామ నేను చెప్పేదైన సారాంశం ఏమిటంటే పాషాణాఖ్యానదృష్టాంతో మయావ కథ్యే నిర్వాణ ప్రకరణ ఉత్తరార్థం యాభై ఎనిమిదవ సర్గ నాల్గవ శ్లోకం ప్రతీది చిత్తే ప్రతిచోట చిత్తే ఉంది అని మాత్రమే ఈ విషయాన్ని నిరూపించేందుకు నీకు పాషాణోపాఖ్యానం అనే చిన్న కథ చెబుతాను విను పూర్వం నాకు బ్రహ్మజ్ఞానం కలిగిన కొత్తల్లో ఈ సంసారచింతలు వదిలేసి దీర్ఘ సమాధిలో ఉండిపోవాలి అనే కోరిక కలిగింది దానికి తగిన ఏకాంత ప్రదేశం ఎక్కడా అని వెతికాను కొండలు కోనలు సముద్రాలు ఆకాశంలో వాయు స్కంధాలు వివిధ లోకాల్లో ఉండే గాలి పొరలు అన్ని చూశాను ఏది నచ్చలేదు చివరికి ఆకాశంలో చాలా చాలా దూరం పోయి ఏ లోక స్పర్శ ఏకాంత ప్రదేశం చూసుకుని అక్కడ నా సంకల్ప బలంతో ఒక కుటీరం నిర్మించుకుని నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించాను ప్రవేశించేటప్పుడే అనుకున్నాడు వంద సంవత్సరాల లోపులో బయటకి రాకూడదు అని అనుకున్నట్టే సమాధిలోకి వెళ్ళాను వంద సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి విచిత్రంగా నా చిత్రంలో మెలకువ అనే విత్తు మొలకెత్తడం మొదలెట్టింది క్రమంగా నా ఇంద్రియాలన్ని పని చేసి నేను పూర్తిగా సమాధిలోంచి బయటికి వచ్చాను వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు కాని అహంకారం అనే పిశాచం కోరిక అనే స్త్రీతో సహా వచ్చి మీద నన్ను పట్టేసుకుంది ఈ విషయం యాభై ఆరవ సరుకులో వచ్చింది వశిష్ఠుడు ఇలా చెప్తుంటే శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు అదేమిటి గురుదేవా అప్పటికే మీకు బ్రహ్మజ్ఞానం కలిగిందన్నారు కదా జ్ఞానికి అహంకారం ఆవహించడం ఏమిటి అంటే వశిష్ఠుడన్నాడు అజ్ఞానికైనా సరే జ్ఞానికైనా సరే అహంకారం లేనిదే దేహం నిలవదు ఆధారం లేనిదే ఆధేయం ఉండదు అయితే విశేషం ఏమిటంటే అహంకారం అజ్ఞానిని బాధిస్తుంది జ్ఞానిని బాధించదు నాలాంటి జ్ఞానికి సమాధిలో అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు మెలకువలోకి వచ్చి వ్యవహారంలో అహంకారాన్ని స్వీకరించినప్పుడు కూడా అనుభూతి ఒకే రకంగా ఉంటుంది ఇదే జ్ఞాని దగ్గరుండే విశేషం ఈ విషయం యాభై ఏడవ సర్గలో మనకి కనబడుతుంది వశిష్ఠుడు ఇలా చెప్తుంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ సర్వత్రా సర్వదా సర్వం ప్రతిది ప్రతి చోట ఎల్లప్పుడూ ఉంది అని నిరూపించడానికి కదా ఈ పాషాణోపాఖ్యానం ప్రారంభించారు ఆ మాట ఎక్కడా మీరు చెప్పిన కథలో రాలేదే అంటే వశిష్ఠుడన్నాడు పారబ్రహ్మా పాణం వంటిది అని చెప్పడానికి నేను ఈ కథ మొదలు పెట్టలేదు బండారాతి మధ్యలో కూడా చిదాకాశం ఉందని ఆ చిదాకాశంలో అనేకవేల ప్రపంచాలు ఉన్నాయని చప్ప చెప్పదలచుకుని ఈ కథ మొదలుపెట్టాను బండరాతి మధ్యలోనే ప్రపంచాలు ఉంటే చెట్లల్లో పుట్టల్లో పంచభూతాల అణువులలో ప్రపంచ సృష్టులు ఉన్నాయి అని వేరే చెప్పాలా అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ ఈ గోడలో కూడా చిరాకాశం ఉంది కనుక అక్కడ కూడా అధ్యాస జరిగి అనేక ప్రపంచాలు ఏర్పడడం సాధ్యమేనని మీరు చెప్పదలుచుకున్నట్లయితే మీకు ఈ రాళ్ళు ఈ చెట్లు ఈ పుట్టలు ఈ పంచభూతాలు వీటన్నిటి ప్రసక్తి ఎందుకు సూటిగా శుద్ధ చిదాకాశంలోనే ప్రపంచాధ్యాస జరిగిపోతుంది అని చెప్పవచ్చు కదా అలా చెబితే జ్ఞానం వల్ల అధ్యాస శుద్ధ చైతన్యమే మిగులుతుంది కదా ఆ మాట మీ సిద్ధాంతానికి అనుకూలమే కదా మరి ఆ మాట మీరెందుకు అనడం లేదు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు నేను చెప్పదలుచుకున్నది అదేనయ్యా అయితే సూటిగా శుద్ధ చిదాకాశాన్ని పరిచయం చేయడం కొంచెం కష్టం కనక్క ఆ చైతన్యం ఎక్కడెక్కడైతే ఉపహితమై ఉన్నదో అంటే ఏ పదార్థాలను ఉపాధులుగా చేసి ఉన్నదో ఆ స్థలాలన్నిటిలోనూ ప్రపంచ సృష్టులు ఉన్నాయి అని మొదలు పెట్టాను ఈ పట్టిని చివరికి హిరణ్య గర్భుడి దాకా తీసుకుపోతాను అతనికి అధిష్టానం శుద్ధ చిదాకాశమే కనుక ఇప్పటి వచ్చిన అధ్యాస పరంపర అంతా అధిష్టాన చైతన్యం కంటే అభిన్నమని నిరూపిస్తాను దానిని బట్టి ఈ ప్రపంచ సృష్టి ఒక దృష్టితో సాక్షాత్తుగా శుద్ధ చైతన్యమని మరో దృష్టితో భ్రాంతిజన్యం కనుక అసలేదు అని తేలిపోతుంది అంటే ఉంది లేదు అనే మాటలో దృష్టి భేదం వల్ల పుట్టినవే తప్ప అసలైన కలిమిలేములు లేనే లేవు అని నిరూపించినట్లు అవుతుంది ఇదే నేను చెప్పదలుచుకున్న విషయం అన్నాడు వశిష్ఠుడు ఇది యాభై ఎనిమిదవ సర్గలో వస్తుంది దీనికి శ్రీరాముడు అన్నాడు సరే గురుదేవ ఇంతకు వందేళ్ల తరువాత సమాధి నుంచి లేచారు కదా ఆ తర్వాత ఏం జరిగింది దానికి వశిష్ఠుడు సమాధానం చెప్పాడు రామ నేను సమాధిలోంచి లేచేటప్పటికి ఒక అస్పష్టమైన ఆడగొంతు ఏదో వినిపించింది వీణానాదంలాగా మధురంగా ఉన్న ఆ ధ్వనిని విని ఏ జీవులు రావడానికి వీలులేని సుదూరాకాశ ప్రాంతాన్ని వెతుక్కుని నేనిక్కడికి వచ్చాను కదా అయినా ఇక్కడికి మరో జీవి కంఠం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయి ఆ చుట్టుపక్కల అంతా వెతికానిపించలేదు అప్పుడు నేను యోగబలంచేత చిరాశ స్వరూపాన్ని చూసి భూతాకాశం అంతా వెతికాను అయినా ఏమీ కనిపించలేదు ఆ తరువాత ఇలా లాభం లేదు అని మళ్లీ పద్మాసనం వేసుకుని మనస్సును నిరోధించడం ప్రారంభించాను మొదట బాహ్య పదార్థాలను నిరోధించాను అంటే వదిలివేశాను ఆ తరువాత మనస్సులో ఉండే మననాథులను నిరోధించాను ఆ తరువాత క్రమంగా చిత్తాన్ని బుద్ధిని కూడా నిరోధించి చిదాకాశంతో అభేదాన్ని పొందాను అలా సమస్త పదార్థాలకు ఆధారమైన అధిష్టాన స్వరూపాన్ని పొంది ఆ రూపంతో లోకాలను అన్వేషించడం ప్రారంభించాను నాకు ఎన్నో చిత్ర విచిత్రమైన లోకాలు సన్నివేశాలు కనిపించాయి ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడ యాభై తొమ్మిది అరవై వివిధ సృష్టుల యొక్క వైచిత్ర్యాలను విస్తారంగా వశిష్ఠమహర్షి వివర్ణించడు ఇలాంటి ఇలాంటివననే నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో భుసుండోపాఖ్యాన సందర్భంలో ఇరవై రెండవ ప్రాంతంలో వచ్చింది అక్కడ వశిష్ఠమహర్షి నువ్వు చూసిన ఆశ్చర్యకర సన్నివేశాలేమిటి అని భుసుండయోగిని అడగక ఆయన ఒక కి పైగా విశేషాలను చెప్పాడు రకరకాల బ్రహ్మ సృష్టులను రకరకాల కల్ప భేదాలను ఆయన అక్కడ వివరించాడు ఇక్కడ వశిష్ఠమహర్షి కూడా ఇంచు మించు అదే పని చేశాడు అయితే పునరుక్తి దోషం పట్టకుండా ఉండేందుకోసం వివిధ సిద్ధాంతాలలో చెప్పే తత్వాలను ఆవరణలను కూడా చూపించాడు ఉదాంగా తీసుకుంటే ఈ సృష్టిలో ఐదు ఆవరణలు ఉన్నట్టు లెక్క చెప్పారు ఇలాగే చెప్పారు సాంఖ్యులు విల్టి తో పాటు పంచ తన్మాత్రలను ఐదింటిని అహంకార మహాతత్వాదులతో కూడిన ప్రకృతిని కలిపి లెక్క వేసి పదహారు ఆవరణలు అన్నారు మరికొందరుగు తత్వాలు అన్నారు ఇంకా కొందరు ముప్పై ఆరు తత్వాలన్నారు ఈ ఆవరణలన్నీ ఆయా దృష్టిలతో చూస్తే తనకు కనిపించాయి అన్నాడు వశిష్ట మహర్షి ఇక కల్ప సృష్టుల దగ్గరకు వస్తే డెబ్భై రెండు యుగాలను డెబ్భై రెండు మంది శ్రీరాములను డబ్బై రెండు మంది వశిష్ఠులను చూశాను అన్నాడు ఇక విభిన్న సృష్టిల దగ్గరకు వస్తే పగలు కళ్ళు కనిపించని లోకాలను రాత్రి చీకటిలో మాత్రమే కనిపించే లోకాలను పాపం చేస్తే స్వర్గం వచ్చే లోకాలను కూడా చూశాను అన్నాడు ఇలా చెబుతూ ప్రతిచోటే అని మానసిక కల్పనకు అడ్డూ అదుపు లేదని అనేకసార్లు వివరించాడు ఈ రకమైన వర్ణన ఈ రకమైన వివరణ కూడా పూర్వం వచ్చినదే కనుక మనం ఆ అంశాలను దాటుకుని అసలు కథలోకి ప్రవేశిద్దాం వశిష్ఠుడు చెప్తున్నాడు రామ నేనలా వింత వింత లోకాలను వెతుక్కుంటూ పోగాపోగా చాలాసేపటికి ఒకచోట నాకు వినిపించిన శబ్దం మెల్ల మెల్లగా స్పష్టం కావడం మొదలు అయింది అక్కడ ఎవరో ఒక ఆర్యావృత్తంతో నన్నే స్తు గానం చేస్తున్నారు ఆ పాట అసదుచిత రిక్తేతన సంస్ృతి సరితి ప్రముహ్యమానా అవలంబన తటవిటి నమౌమివేణప్రకరణం ఉత్తరార్థం అరవయ్యవ సర్గ తొమ్మిదవ శ్లోకం పురుషులకు ఉచితమైన రాగద్వేషాది దోషాలు బొత్తిగా అంటని చిత్తం ఓ మహర్షి మోహవశాన సంసారమనే నదిలో కొట్టుకుపోయే జీవుల చేతికి దొరికిన ఒడ్డుమీద చెట్టు వంటి వాడవ నీకే నా నమస్కారం ఈ పాట విని నేను ఆ దిక్కుగా ఇంకా ముందుకుపోగా లక్ష్మీదేవిలాగా ఉన్న సుందరాంగి ఒక ఆమె నాకు కనిపించింది ఆమె నన్ను చూస్తూనే మందహాసం చేస్తూ నా దగ్గరకు వచ్చి పక్కన నిలబడి మళ్ళీ ఆ పాటయే పాడింది నేను కొంచెం నిలిచి ఆమెను ఆమె మాటను గమనించి ఆడవాళ్లతో మనకేం పని లే అని అక్కడి నుంచి ముందుకి వెళ్ళిపోయాను ఆ తరువాత ప్రపంచంలో ద్వంద్వమయంగా కనిపించే మాయను గురించి ఆలోచించి ఆమెను కూడా లక్ష్య పెట్టకుండా వదిలేసి ఆకాశంలో ముందుకు వెళ్లిపోయి మళ్లీ రకరకాల ప్రపంచాలను చూడడం మొదలు పెట్టాను జయ గురుదత్త